కీర్తన నాలుగు వందల డెబ్భై రెండు పట్టలే అని మన భ్రమగాక నెట్టనదాగరుణించనివాడా హితప్రవర్తకుడీశ్వరుడు తతినంతరాత్మతాగానా రతి నాతని దూరగనేలా గతి తలచిన కావని తెగని బంధువుడు దేవుడు పగివాయడిఘము పరమునను అగపడి సందేహములేలా తగ నమ్మిన దయదలసని వాడా హృదయము శ్రీ వెంకటేశ్వరుడు మొదలనే ఆనందమూర్తిగన కదిసి వెలిని వెదక ఎదురగనిన వరమీయనివాడా